మాట నాకు అని కాబట్టి శరీరానికి అనారోగ్యం చేస్తే ఆ అనారోగ్యం యొక్క పుట్టుపూర్వత్తరాలన్నీ మనకి తెలుసు ఉండక్కర్లేదు దాన్ని మన దేవుడో తెలుసుకొని లోట్లో వేసుకొని ఇంకా ఈశ్వరుడి మీద భారం వేసి బతికిస్తే సరిపడతాయి ఏదో డయాబెటీస్ లాంటి దాన్ని మేనేజ్ చేయాల్సే సందర్భాల్లో దాని గురించి కొంత ఎడ్యుకేషన్ అవసరం ప్రతిదానికి అనవసరం ఈ ఎడ్యుకేషన్ టూ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రాబ్లం నిజదానికి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మీకు మొత్తం పుట్టు పూర్వోత్తరాలు పూర్వాపురాలు అన్నీ తెలుసు అనుకోండి ఏం లాభం పది ప్రొడిక్షన్స్ కరెక్ట్ అయితే పదకొండవ ప్రొడిక్షన్లో ఈ పది ప్రొడిక్షన్లో మీరు సాగ మీరు సంపాదించేది పదకొండో ప్రొడిక్షన్లో ఎగిరి తగ్గదు ఇవి ఏమీ లేకుండా ఈ జ్ఞానం మనకొద్దు అని ఓ వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి కూర్చుంటే వాడు శాంతిగా ఉంటాడు ఈ జ్ఞానం అంతా ఉన్నవాడు ఏం చేస్తాడు గుర్రపంద్యాల గురించి బోల్డ్ జ్ఞానం ఉంది ఏ గుర్రం ఏంటి దీని దీని తల్లి ఎవరు దీని తండ్రి ఎవరు దీని తాత ఎవరు ముత్తాత ఎవరు మొత్తం జ్ఞానం పెడిగ్రీ అంతా ఉంటుంది పుస్తకాల రూపంలో దొరుకుతూ ఉంటుంది అదంతా చదవచ్చు హిందూ పేపర్లో కార్నర్లో ఉంటుంది కూడా అదంతా చదివి ఆ జ్ఞానం అంతా తెలుసుకుని ఆ జాకీలు పేర్లు వాళ్ళ నామధేయాలను స్మరిస్తూ ఆ గుర్రాలు పెట్టుకున్న పే గుర్రంగా తనకి ఈ పేరు ఉందని ఆ గుర్రానికి తెలియదైతే తెలియదు దానికి వీడు పెట్టిన వాడవడో పెట్టిన పేరును వీడు స్మరిస్తూ ఈ నామాలని స్మరిస్తూ ఏ ఏమిటి వాటిని అన్సన్స్ ఇస్తే సో అటువంటి వ్యక్తి బాగుపడాలంటే ఏం చేయాలి హీ షుడ్ అన్లెర్న్ డీఎడ్యుకేషన్ చేయాలి ముందు డి ఫ్రాస్ట్ చేసినట్టకపోతే డీ లౌజింగ్ చేసి డీ లౌజింగ్ లవ్జ్ అంటే ఏ పేలో ఏవో ఉంటాయి డీలౌజింగ్ అలాగే డీఫ్రాస్ట్ చేసినట్టుగా డీఎడ్యుకేట్ చేయాలి వాడికి ఎడ్యుకేషన్ అంతా తీసిపారేస్తే వాడు సుఖపడతాడు వాడు చుట్టుపక్కల ఉన్నవాడు కూడా సుఖపడతాడు కాబట్టి ఇదంతా నామరూపాత్మకం ఇంట్లో ఏమీ సారణం లేదు అసలైన తత్వము సత్ ఆ సతే మీ మీరు సద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు మనస్సులో దుఃఖాలు బెంగలు ఏమీ ఉండవు ఆ సద్రూపం నుంచి బయటపడ్డప్పుడే అన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ని స్వరూపం సద్రూపం అని తెలుసుకో జగత్తు యొక్క స్వరూపం సత్ తెలుసుకో సర్వత్రా సద్రూపంగా దర్శించు మహాత్ములు అలా దర్శిస్తారు మహాత్ములకి పేరు ఏమిటో తెలుసా మీకు సంత్ అని పేరు సెయింటనే ఎక్కడి నుంచి వచ్చింది అంటారు సంత్ నుంచే వచ్చింది సంత సెయింటన్నా ఎవడో తెలుసిన మామూలుగా నామాలోకి గేటుగా పెట్టుకుని లేకపోతే విభూతి గట్టి వాడు సంత అని ఈశ్వరుణ్ణి సద్రూపంగా దర్శించేవాడిని సంత్ అంటే ఈశ్వరుణ్ణి కృష్ణుడిగానో రాముడుగానో శక్తిగానో లేకపోతే దేవిగానో దర్శించేవాడిని సంతన్రు భక్తుడనో పూజ చేసేవా ఏదో పేరు అంటారు సంతనరు ఎందుకంటే వీడు ఒక రూపంలోనే ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు అన్ని రూపాల్లో ఈశ్వరుని దర్శించడం వీడికి చేత కాదు అలా చేతనైన మునగాడికి సంత్ అని అంటారు సంత సంతహ సంస్కృతంలో ఉంది సంతహ బహుజనం ఏంట హిందీలో సంత్ అంటారు సంతహా నుంచే సంత వచ్చింది సో సెయింట్ అక్కడి నుంచే వచ్చింది కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపం ఏమిటంటే సత్తా ఆ రూపంగా ప్రతిపాదించాడు ఆ సత్తకి వినాశము లేదు దాని చేతనే సర్వము వ్యాప్తమై ఉన్నది ఏ యమధర్మరాజు కానీ మరొకడు కానీ మరొకడు కానీ దానికి ఎవళ్ళు వినాశాన్ని తీసుకురాలేరు ఆ సత్త నీ రూపము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 యువర్ నాట్ బోర్ నా మీరు పుట్టలేదు మరణించలేదు మరణించబోరు మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి రాలేదు ఇక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్ళబోవటలేదు ఇది మీ స్వరూపం ఇది తెలుసుకోండి ఇది వేదాంతం ఇది కొంతమందికి నచ్చదు వెంటనే ఏమంటే మరి పునర్జన్మ మాట ఏమిటి ఈ సత్యం తెలుసుకోని వాడికి లేక తెలుసుకోవటానికి అంగీకారం లేని వాడి కోసం పునర్జన్మ మోడల్ వాడికింకేదో మోడల్ వేయాలి కదా వాడికి ఆ మోడల్ చెప్పి చెప్తాను ఈ సత్యం తెలుసుకుంటే ఆ మోడల్స్ అన్నీ జారిపోతాయి అది సంగతి భాష్యం చూద్దాం అవినాశీ నా శీలం అస్య ఇది ఈ కనపడిందిగా ఆయనకి శంకరులకి ఈ కనపడింది ఈ కనపడితే శీలార్థే నినిహి అని అనే అర్థంలో అవి వస్తుంది ఇది శబ్దం అవినాశిన్ నకారాంత శబ్దం నకారాంత శబ్దంలో పుల్లింగంలో అయితే గుణిన్కి పుల్లింగంలో అయితే గుణీ దీర్ఘం ఉంటుంది నపూంసకలింగంలో అయితే గుణి అనే హ్రస్వం ఉంటుంది శబ్ద మందులో ఉంది మేము వల్లించాం చిన్నప్పుడు గుణి గుణినవు గుణినహ పుల్లింగం గుణి గుణిని గుణీని నపూంస ఇది అవినాశి నపుంసకలింగ శబ్దం బట్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 విశేషణం అంటే ఎడ్జెక్టివ్ సపరేట్ చేయటమే ఇంగ్లీష్లో ఎడ్జెక్టివ్ అంటే దానికి ఇంకా వేరే అర్థం లేదు ఎడ్జెక్టివ్ అంటే ఎడ్జెక్టివే సంస్కృతంలో మరి అలా కాదు ఇప్పుడు బ్లూ లిల్లీ అన్నారనుకోండి లేదా నీలోత్పలం నల్ల కలువ అంటే ఇతర కలువల నుండి ఈ కలువని సపరేట్ చేస్తాం ఆ అసత్తు పక్కన పెట్టండి సత్తు దగ్గర పొద్దాము అని అసత విశేషణ అర్థ అసత్తుని సపరేట్ చేయట కొరకు ఆ అర్థం అసత్తుని సపరేట్ చేస్తే ఇంకేం మిగిలింది సత్ మిగిలింది ఆ సత్తేమిటి అవినాశి నశించే స్వభావము లేనివి తద్విద్ధి విజానీహి దానిని నీవు తెలుసుకో విద్ధి అని శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని పదాలలో ఈ విధి అనే పదం ఆయన అస్తమానుషు అర్జునుడికి చెప్తాడు తెలుసుకో తెలుసుకో తెలుసుకో చెప్తాడు ఎందుకంటే మనిషి జ్ఞానము మనిషి యొక్క స్వభావం ఇప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళని పిలిచి ఈ చెయ్యి చెయ్యి చెయ్యి అని చెప్తున్నారు అంటే వాడు కెంకరుడు అనమాట వాడు చాకరీ చేసేవాడు అనమాట తెలుసుకో తెలుసుకో తెలుసుకో అని చెప్తున్నారంటే అర్థం ఏంటి వాడి జ్ఞాన మార్గంలో ఉన్నాడు అని అర్థం కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి విద్ధి అనేకసార్లు చెప్తాడు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవగానే అక్కడ విద్ధి ఇక్కడ అవి తద్విద్ధి ఇంకా చాలాసార్లు ఉంది విద్ధి తెలుసుకో తెలుసుకు తీరాలి తెలుసుకోకపోతే వ్యర్థం అని అడుగుతాడు మాకు అక్కర్లేదండి అంటే ఇంకేం చెప్తాం తెలుసుకోవటం మానవ మానవ లక్షణం మనుష్యుని యొక్క లక్షణాలు రెండున్నాయి పని చేయటం తెలుసుకోవటం దీంట్లో బహిరంగమేది అంతరంగమేది అని ఆలోచిస్తే కర్మ బహిరంగం తెలుసుకోవటం అంతరంగం మనకి రెండూ ఉండాలి దీంట్లో పోటీ లేదు ఏమంటే రెండు అంతరంగాలు ఉంటే వాటికి పోటీ ఉంటుంది రెండు బహిరంగాలు ఉంటే వాటికి పోటీ ఉంటుంది ఒక అంతరంగానికి ఒక బహిరంగానికి పోటీ ఉండదు ఒకే జాతి అయితే పోటీ ఉంటుంది కానీ విభిన్న జాతులకి పోటీ ఉంటుంది ఇప్పుడు లాయర్కి డాక్టర్కి పోటీ ఏమిటి లాయర్కి డాక్టర్కి పోటీ ఉండదు లాయర్కి అనారోగ్యం చేస్తే డాక్టర్ హెల్ప్ చేస్తాడు డాక్టర్కి లీగల్ ప్రాబ్లమ్స్ లాయర్ సెటిల్ చేసి పెడతాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉంటారు పోటీ పడరు ఇద్దరు లాయర్స్ అయితే పోటీ పడతారు ఇద్దరు డాక్టర్స్ అయితే పోటీ పడతారు కర్మకి జ్ఞానానికి పోటీ లేదు అంచేత కర్మ గొప్పదా అని ఎవడైనా అడిగితే వాటికి వాటి సంగతి తెలియలేదని అర్థం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకూడదు శ్రీకృష్ణుని అర్జునుడు అడిగాడు కర్మ నాకు కర్మ గొప్పదా అని అడిగి హెచ్చినేయ ఏతరేక ఈ రెండింటిలో ఏది గొప్పదో నాకు చెప్పమని చెప్పాడు అంటే ఆయన అంటాడు ఓకే తీసుకో జ్ఞానం గొప్పది అలా చెప్పచ్చ అలా చెప్పలేదు ఆయన అలా చెప్పకుండా చూడు బాబు మనిషికి రెండున్నాయి ద్వే నిష్ఠే లోకేష్మిన్ వివిధ అదేమిటా రెండు ఉన్నాయని ఇంతకు ముందు చెప్పావు ఆ రెండింట్లో ఏది గొప్పదో ఇప్పుడు చెప్పండి మళ్ళీ మొదలు పెడతాడు రెండున్నాయని అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు ప్రశ్నకి సమాధానం ఉండదు అని చెప్పడం కోసం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 మరే రకంగానూ కాదు జ్ఞానం లేకుండా అంటే మూర్ఖంగా ఉంటే ఓ పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్నీ పట్టుకుని అర్థం అర్థం లేని ఆలోచనలో తలాతోకాలైన ఐడియాస్ పట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉన్న స్వయం కన్ఫ్యూస్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి తాను కన్ఫ్యూజ్ అయ్యి ఉండి ఇతరులకి ఆ కన్ఫ్యూజన్ అన్ని పంచి పెడుతూ ఉన్నమాట పెద్ద వ్యామోహం జగత్తు యొక్క లక్షణం అలాగే ఉంటుంది ఓకే విజానీహి తర్వాత కిమ్ ఏమిటి ఏమిటి తెలుసుకోవాలి ప్రశ్నది అక్కడ ప్రింట్లో కూడా కిమ్ అని వేసి అక్కడ ప్రశ్న వేస్తే బాగుంటుంది ఇక్కడికే అంత కలగా పులకం చేసి రాస్తే ఏదో అన్వయం చేసుకుని కొత్త వాళ్ళకి కష్టం అవ్వచ్చు కిమ్ ఏమిటి ఆ తెలుసుకోవాల్సింది ఏమిటి అలా ప్రశ్న వేసి సమాధానం కింద చెప్తూ ఉంటారు భాష్యకారుల శైలిది ఏనా సర్వమిదం జగత్ తథం వ్యాప్తం సదాక్షేణ బ్రహ్మణ సాశం ఆకాశేనేవా ఘటాదయ చాలా బాగా చెప్తారు శంకర్లు నేను చెప్పి ఇంతవరకు నేను దాని కథకి మీకు అంతా చెప్పుకొచ్చాను కానీ భాష్యంలో ప్రవేశించేటి యాడ్స్ వన్ ఆర్ వండర్ఫుల్ పాయింట్స్ టు దాట్ అలవోకగా అత్యద్భుతమైన విషయాలని చెప్పటం అది శంకర భాష్యం యొక్క చాలా విలక్షణమైన శైలి సో ఆయన అంటారు ఏమిటి తెలుసుకోవాల్సింది ఏ తతం ఇదం అంటే జగత్ ఎప్పుడు ఇదం అంటే జగత్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 సోమ్యేదమగ్ర ఆసీత్ ఈ జగత్తంతా సృష్టికి పూర్వమునందు సద్రూపముగా ఉండను ఈ బంగార ఈ ఆభరణ ప్రపంచమంతా సృష్టికి పూర్వం ఎలా ఉంది బంగారము రూపంలో ఉండేను అలాగే ఈ జగత్తంతా కూడా సృష్టికి పూర్వం సద్రూపంగా ఉండాను ఇప్పుడు ఈ ఆభరణ ప్రపంచమంతా సృష్టికి పూర్వం బంగారంగా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది బంగారంగానే ఉంది ఇప్పుడు బంగారంగా ఇత్తడిగా ఉందా ఏమి ఇప్పుడు బంగారంగానే అలాగే ఈ జగత్తంతా సృష్టికి పూర్వం సద్రూపంగా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సద్రూపంగానే ఉంది భాష్యకారులు అలా చెప్తారు అక్కడ ఎందుకంటే అయితే వీడు ఇప్పుడు ఇంకో రూపంలో ఉందనుకుంటాడు ఎక్కడైనా ప్రసరంత పొరపాటు చేయడానికి అవకాశం ఉంటే ఆ పొరపాటు చేసి కూర్చోడం మానవ లక్ష్యం దీనికి ఏదో లా దిస్ ఇస్ బర్ఫీస్ లా అదో అంట ఇది తెలీజే స్కోప్ ఫర్ మిస్టేక్ దాన్ని హీ విల్ కమిట్ ది మిస్టేక్ ఎనీవే సో ఈ జగత్తంతా కూడా అసత్ అని అక్కడ చెప్పారు అసతే బ్రహ్మ చాందోగ్యంలో బ్రహ్మ పదాన్ని వాడలేదు అసలు సత అనే చెప్పారు దాన్నే ఇంకో చోట బ్రహ్మ పదంతో చాందోగ్యం అంతా సద్రూ సత్ ఆత్మ అనే పదాన్ని వాడారు సత్ సత్యం ఆత్మా తత్వమసి శ్వేతం బ్రహ్మానే పదం వాడలేదేమో గుర్తు నాకు ఆ మంత్రాల్లో ఎన్నిసార్లు చూసినా సో దానికే సత్ పేరు అదే బ్రహ్మాని కూడా నిర్దేశింపబడింది బ్రహ్మాని చెప్పడంలో అభిప్రాయం ఏమిటో నేను చెప్తాను మీకు తర్వాత అంటే బ్రహ్మాని ఎందుకన్నారంటే ఇప్పుడు మనకి కంటితో చూసి సత్తుందే ఈ అస్థి ఘటహ అస్థి ఈ అస్థికి నాస్తి ఒకటి జోడుగా ఉంటుంది అస్థి నాస్తిగా కనపడుతూ ఉంటుంది ఘటహ అస్థి అంటాడు ఘటహ నాస్తి అని పక్కనే ఉంటుంది కానీ ఆ మూలంలో ఉండే సత్ అది ఈ అస్థి నాస్తిలో ఉండదు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 సద్రూపమైన బ్రహ్మచేత ఈ జగత్తంతా కూడా వ్యాపించబడినది జగత్తంతా అంటే చూడండి జగత్తంతా కూడా ఆకాశము చేత వ్యాపించబడి ఉంది మన అనుభవంలో ఆకాశేన ఇవ ఘటాదయ ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఈ ఘటమునకు ఆకాశానికి సంబంధం ఏమిటంటే ఈ ఘటం బయట ఆకాశం ఉన్నది ఘటం లోపల ఆకాశం ఉన్నది ఇన్నం త్రూ ఘటం ఏముంది ఆకాశం ఇన్నండు త్రూ కూడా ఇన్నెం త్రూ ఘట ఆకాశం ఉంది ఎందుకో తెలిసిన ఘటనలో నీళ్లు పోసారనుకోండి బయట తడవుతుందావుదా అంతే చెమర చిందని అంటారు వాటర్ ఫోర్స్ ద్వారా వస్తుంది ఇన్నండు త్రూ కూడా ఆకాశం అంటే ప్రతి అణువు మధ్యలో అణుకే అణువుకి మధ్యలో ఆకాశం పోనీ అణువు తీసుకుంటే దాని మాట ఏమిటి అణువు లోపల ఆకాశం ఉందండి ఎంత ఆకాశం ఉందో నేను చెప్తాను మీరు నమ్ముతారా ఓకే ఒక పరమాణువు లోపల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది తొమ్మిది శాతం ఆకాశం ఉంది సరిపడిందా అంటే అప్పుడు మీరు అనొచ్చు అయితే మిగిలిన జీరో పాయింట్ జీరో ఆ మిగిలిన జీరో అది మ్యాటరా ఎనర్జీయా లేకపోతే మరోటా ఇంకా తేలలేదు కాబట్టి మీరు ఏం చింత చేయకండి అంత ఆకాశము ఉన్నది బికాస్ అది మ్యాటర్ అనుకున్నప్పుడు మ్యాటర్లో బిహేవ్ చేస్తుంది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 ఆకాశంతో సహా సాశం అన్నట్టు సాకాశం జగత్ ఆకాశంతో సహా జగత్ అంతా కూడా సత్తు చేత వ్యాపించబడి ఉన్నది ఇది సద్వాదము సద్విద్య సద్వాదం కాదు సద్విద్య జ్ఞానము సత్తు యొక్క జ్ఞానం సదేకమే సౌమ్యేదమగ్ర ఆసీ సద్ సత్తు యొక్క విద్య చాలా గొప్ప విద్య సద్విద్య చిద్విద్య ఉపనిషత్తు పుస్తకం ఆవిష్కరణ ఉంది దాంట్లో ఉన్నాయి సద్విద్య సిద్విద్య అని ఉన్నాయేమో అని గుర్తు నాకు సో ఎక్కడ అక్కడ దాంట్లోనే ఉన్నట్టు గుర్తు సద్విద్య చిద్విద్య ఒకటో ఒక పుస్తకం ఒకటి సంపాదించండి సంపాదించి చదివిదే మేము తెలుసు సద్విద్య చిద్విద్య గణపతే సత్తన్న గణపతే చిత్తన్న గణపతే గణపతి అంటే ఒక ఆయన మూల కూర్చొని పెద్ద పొట్ట వేసుకుని ఉండరాలు తింటూ ఉంటాడని అది ఉరికే రూపకం గణపతి సత్ గణపతి చిత్ మరి అలా ఉపనిషత్ అది అలాగా ఆ కథ ఏమిటి రేపు సాయంకాలం ప్రోగ్రాంలో చూడండి ఇది సంగతి ఓకే వినాశం అదర్శనం అభావం అవ్యయస్ నవ్యేతి ఉపచయాపచయ నయాతీతి అవ్యయం తయస్ శంకరులు ప్రేమగా ప్రతిపదానికి అర్థం ప్రతిపదార్థం ఉత్పత్తి అన్నీ రాస్తారు గీతలో ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉపయోగించిన పదాలు కదండి ఆ పదాల మీద ఒక ప్రీతి ప్రేమ అన్నమాట సో వినాశం అంటే సంస్కృతంలో నష్ అనే ధాతువు ఉంది నష్ అదర్శనే అని అర్థం పాఠం సో నష్ అనే ధాతువు అదర్శనం అర్థం అంటే దాని అభిప్రాయం ఏంటంటే మనం ఏమనుకుంటాం అంతా వినాశం అయిపోయింది వినాశం అయిపోయిందంటే లేకుండా పోయింది లేకుండా పోతుందండి ఉన్నది లేకుండా పోతుందా మన దగ్గర లేకుండా పోయింది ఇంకోటి దగ్గర ఉంటుంది ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ దానిలో డబ్బు పెట్టారనుకోండి అది విరాజమైపోయింది వాళ్ళ దగ్గరే విరాజమైంది ఇంకో వాళ్ళ దగ్గర ఉంటుంది ఇంకొక ఆయన ఆస్ట్రేలియాలోనో లేకపోతే ఎక్కడో ఉంటాడు హాయిగా ఆయనేమి ఎక్కడికి పోదాం డబ్బు ఎక్కడికి పోతుంది సో మన దగ్గర కనపడకుండా పోయింది కాబట్టి దేర్ నో అబ్సల్యూట్ వినాశ కనపడక అంతతనే సంస్కృతంలో నశ్ అదర్శన్నే నాశము చెందింది అంటే కనపడకుండా పోయింది అని అర్థం అభావం అదర్శనం అర్థం సరే ప్రస్తుతంలో అభావం అది లేకుండా చేసేయటం కుదరదు అని అర్థం ఇందువల్ల అవ్యయస్య అదే అవ్యయము అవ్యయం అంటే ఏమిటి నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య అక్కడ ఉంది చూడండి నవ్యేతి ఇది అవ్యయం మధ్యలో ఇతర పదాలు ఉన్నాయి వాటి గురించి మీరు చింత చేయొద్దు విగ్రహ వాక్యం నేను చెప్తున్నా నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య చెప్పండి అలా మామూలుగా సంస్కృతంలో ఇలా చెప్తారు చెప్పండి నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య నవ్యేతి మార్పును చెందదు ఇది కనుక అవ్యయం అవ్యయం అనబడును తయస్యా అవ్యయం ప్రథమాయక వచనం దాన్ని షష్ఠీలోకి మార్చాలంటే తస్యా వేస్తే షష్ఠీలోకి మార్పు కుదురు సుబ్రహ్య గారు ఇలా చెప్పించేవారు ఆ పదాలు అలా అంటే సో అలాగే రాసేరాయన నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య అక్కడ ఉన్నది అవ్యయం కాదు అవ్యయస్య కాబట్టి అవ్యయంలో చెప్పి వ్యుత్పత్తి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 సత్తుకి లేవు ఏమండ ఇప్పుడు బంగారు ఇప్పుడు బంగారంతో మీరు ఏదైనా చేశారనుకోండి నెక్లెస్ చేశారనుకోండి నెక్లెస్ దొడ్డుగా ఉంది అయితే నెక్లెస్ సన్నంగా ఉంది అని నెక్లెస్కి లావు సన్నంగానే బంగారానికి ఏమి అలాగే ఆ ఉన్నది ఆ ఉన్న పదార్థము ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది ఏ రూపంలో ప్రకటమైనదో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 There is a confusion between the two. And the confusion is the cause of samsara. And the effort to overcome that confusion is called yoga. This is something. Anantamu parichyannamu nandu prakattam avuto onnadi. Balbu nandu kondai. Balbu yavati, balbu pesarantho ondai. Parichyannamu nandu, limited. Kani dantlo onna electricity limited kada. Electricity is surja shakti. సూర్యశక్తి ఎక్కడ లేదండి ఎక్కడ ఉందన్నాకంటే ఎక్కడ లేదు అంతటా వ్యాపించి ఉన్నది శక్తి శక్తిలో మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఒక రూపమే కాబట్టి ఎలక్ట్రిసిటీ అంతటా వ్యాపించి ఉన్నది వైర్లు తీసుకోండి మొత్తం అంతటా ఉంది ఎలక్ట్రిసిటీ కానీ ఆ ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రవేశించినప్పుడు మనం ఏమనుకుంటాం ఎలక్ట్రిసిటీ ఎంత ఉంది అంటే బల్బు ఎంత పొడుగుందో అంత పొడుగుంది అంటాడు బల్బు ఎంత పొడుగుందో అంత పొడుగుందో ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ పొడుగు అనేది ఉంటుందా ఉండదు బల్బుకి ఉంటుంది ఎలక్ట్రిసిటీ పొడుగు పొట్టి ఏమి ఉండవు సో ఇక్కడ చిన్న బల్బు వేశారనుకోండి చిన్న ఎలక్ట్రిసిటీ పెద్ద ఎలక్ట్రిసిటీ చిన్న ఎలక్ట్రిసిటీ తప్పుదే అంటే ఆ తప్పు ఎలా ది ఇన్ఫినిట్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ ది ఫైనైట్ అండ్ దెర్ ఈస్ ఎ కన్ఫ్యూషన్ బిట్వీన్ ది టూ అదే మనకి ఇక్కడ జీవితంలో కూడా అండ్ యోగా అంటారు యోగా అంటే సాధన వట్ ఈస్ ది సాధన దిస్ యోగా కన్సిస్ట్స్ ఆఫ్ ఓవర్ దిస్ కన్ఫ్యూషన్ దట్ ఈస్ ది అల్టిమేట్ డెఫినేషన్ ఆఫ్ యోగా ఎనీవే సో ఉపచయపచ అపచయములను పొందేది కాదు అవ్యయము అసత్ అవ్యయము తర్వాత నేతత్ సహ స్వనరుపేణ వ్యేతి వ్యభిచరతి నిరవయవ్యాత్ దేహాదివత్ అదే సో అదే వ్యాఖ్యానం చేసుకున్నారు అవ్యయం చూడండి దేహముందనుకోండి దేహము అప్పచేయము అప్పచేయము ఉంటాయి బరువు పెరగడం తగ్గడం ఉంటుంది పుట్టినప్పుడు ఇంత ఉంటాడు పెరిగి పెద్దవాడు అవుతాడు పెద్ద వయస్సు వచ్చి కొలది కంటిన్యూస్గా సెల్స్ అన్నీ కూడా ష్రింక్ అయిపోతాయి వేస్ట్ అయిపోతుంది బాడీ క్రమక్రమంగా బరువు తగ్గిపోయి ఒకసారి కూలిపోతుంది దేహం దేహానికి అంతేగాని సత్తు కాదు సదాక్షం బ్రహ్మకి ఆ రకంగా అవదు ఏ ఇప్పుడు చూడండి సదాక్ష్యం బ్రహ్మ ఆ సత్త అనబడే పరబ్రహ్మ ఉన్నదే దానికి ఒక రూపం ఉందనుకోండి ఒక రూపం దానికి ఉంటే రూపం ఉన్నది ఏదైనా సరే తప్పనిసరిగా అంతిమంగా వినాశాన్ని పొందుతుంది పదేళ్ళు కానీ వెయ్యి ఏళ్ళు కానీ తాబేలు బతుకు వెయ్యేళ్ళ తర్వాత అయినా చచ్చిపోవడం ఖాయం ఇట్ డజన్ మ్యాటర్ వందేళ్ళు బతికారు వెయ్యి ఏళ్ళు బతికారు పిచ్చి లోకంలో అనవసరం ఎందుకు తెలుసు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి కానీ ఉనికి పదేళ్ళు బతకడం యాభై ఏళ్ళు బతకడం ఎందుకు అది అనవసరం నిజానికి ఆత్మజ్ఞాని యొక్క దృష్టికోణంలో ఈ కార్యక్రమం ఎండైతే మంచిది ఏదో ఇవ్వ ఎందుకంటే ఇదో ఇదో వ్యాపారం ఇదో పని ఈ దేహాన్ని పోషిస్తూ ఉండడం దానికి శుద్ధి చేస్తూ ఉండడం ఇదో పని ఈ పని పూర్తయిపోయింది అక్కడికి పని అయిపోతే విశ్రాంతిగా ఉండొచ్చు ఒక ఆనందం ఉంటుంది కాబట్టి ఈ లెంగ్దీ లైఫ్ అన్నది ఇది ఆల్ నాన్ లోకంలో కథలు ఆయన రెండు వందల ఏళ్ళు ఉన్నాయి ఆయన వయస్సు అయితే బట్ డజ్ ఇట్ మీ ఏమిటి సో యూ వాంట్ టు గెయిన్ క్రెడిట్ ఫర్ దాట్ అంటే నా అంటే తెల్లటి గడ్డను చూపించి యూ వాంట్ టు గెయిన్ క్రెడిట్ ఇస్ ది థింగ్ నో యూ షుడ్ నాట్ బి లైక్ దట్ కాబట్టి చూడండి నా గడ్డం ఎంత తెల్లగా ఉందో నేను ఎంత గొప్పవాడినో అంటే ఏం బాగుంది ఉంటుంది కాబట్టి అలాగ గొప్పతనం ఉండదు కనుక జ్ఞానములకే ప్రాధాన్యత దేహాదులకు ఈ ఉపచయ అపచయాలు ఉంటాయి ఆత్మ చైతన్యానికి అనగా ఆ సత్ అనబడే బ్రహ్మకి ఇవే ఉండవు ఎందుకంటే దాని స్వరూపము దేశమునకు చే పరిమితమై ఉండదు దేశానికి పరిమితమై ఉంటే దేశమంటే స్పేస్ దేశం అంటే భారతదేశం తెలుగుదేశం అనుకున్నారు స్పేస్ అని సో దేశానికి పరిమితమై ఉంటే ఎక్స్పాండ్ అయిందని సన్నబడిందని దేశమునకు మూలము ఆకాశమునకు ఆకాశక బా ఆకాశానికి తండ్రి తండ్రి ఆకాశానికి మూల స్థానం అయితే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 స్వరూపత సత్తు వ్యభిచరించదు అంటే అసత్తు కాదు అని అర్థం వ్యభిచరించడం అంటే ఆపోజిట్ అవ్వటం అలా అవ్వదు ఉన్నది ఉంటుంది లేకుండా పోదు ఉన్నది ఏమన్నా ఉన్నది ఉంటే మీకు సమస్య ఏమిటి మీకు బెంగేమిటి ఇప్పుడు ఓ నెక్లెస్ ఉన్నాయి నెక్లెస్ పోయింది నెక్లెస్ పోయి ఎక్కడికి పోలేదమ్మా మీ మెడలో ఉండడానికి వాళ్ళు ఇంకోళ్ళ మెడలో ఉంది దీంట్లో పోయింది దుఃఖం దేనికి దేనికి మీ మెళ్ళో ఉండేవరు ఇంకో మెళ్ళో ఉంది అసలు నన్ను అడిగితే నేను పండు తిందామని అక్కడ పెట్టుకున్నాను అది ఎవళ్ళో తినేశారు పోనీ నాకు ఇంకా ఆకలిగా ఉంది కానీ కొద్దిగా దుఃఖించారనే అర్థం ఉంది ఈ నెక్లెస్ కోసం దుఃఖించడం ఈ బరువు నేను మోసే బరువు ఇంకోటి మోస్తుంటే అంతకంటే కావాల్సిన మహాభాగ్యం ఇంకే ఉంది దిస్ నెక్లెస్ ఈజ్ లైక్ దట్ కాబట్టి ఎక్కడికి ఏది పోదు ఉనికికి ఎప్పుడు అభావం అనేది లేదు ఉనికి ఉనికి కనుక ఆ పరబ్రహ్మ ఎప్పుడూ స్వరూపత వ్యభిచరించదు కాబట్టి మనిషి ఉనికిలో ప్రతిష్ఠితుడై ఉండాలి అహమస్మి అని అంటే అర్థం ఏంటి అహం అంటే ఏంటంటే ఉనికి నేను ఉన్నాను సో గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ బీయింగ్ దాంట్లో ఆ బియింగ్లో మీకు నేను అనేక సార్లు మెడిటేషన్లో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటా నా నా నా నా అభిప్రాయం ఏంటంటే ద స్టూడెంట్ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బింగ్ ఎందుకంటే బియ్యంగ్లో ఉండగా వాడికి శోకాలు మోహాలు బెంగలు ఇవే ఉండవు వీటి ఇష్యూస్ ఉండవు సమస్యలు అనేవి ఉండవు ఆ బియ్యంగ్ గురించి బయటికి రాగానే సమస్యలు ఉంటాయి కనీసం ఆ సత్యం తెలిస్తే ఒక ఆ బియ్యంగ్లో ఉంటే సమస్యను ఉండకపోవడం అలాంటి పెట్టి మనోబలం అది ఆత్మకి సంబంధించిన బలం ఆత్మబలం వస్తుంది ఆత్మబలం ఉంటే మనస్సులో ప్రకటమవుతుంది కాబట్టి బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ బీయింగ్ ఎందుకంటే అది సత్యము హౌ ఎలాగ ఎస్టాబ్లిష్ అవటం మీ స్వరూపమేనండి బీయింగ్ ఈజ్ యువర్ నేచర్ నేను అంటే ఏమిటో మీరు పరిశీలించి చూడండి జస్ట్ వర్కౌట్ ఆన్ దట్ నేను అహం హో హోల్డ్ ఆన్ టు అహమ్ అహంను పట్టుకు చూడండి అది బీయింగ్ అయితే మరోటో మీకే తెలుస్తుంది మీకే తెలిసిపోతుంది బీయింగ్ అది సత్ అదే సత్ అదే చిత్ దాంట్లో ఇష్యూస్ ఉండవు ఈ సద్విద్య కూడా సాధకునికి ఆ మార్గంలో సాధకుడిని తర్ఫీది ఇవ్వటం కోసం విద్య విద్య అంటే జ్ఞానం తర్వాత నాపీ ఆత్మీయేనా ఆత్మీయాభావాదత్ ధనహాన్యావ్యేతి నేవ బ్రహ్మవ్యేతి ఇప్పుడు మనిషికి క్షయం వ్య వ్యయము అంటే క్షయం మనిషి క్షీణించిపోతాడు రెండు రకాలుగా క్షీణించిపోతాడు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 అనారోగ్యం చేస్తే క్షీణించిపోయాడు క్షీణించిపోవడం చిక్కిపోయాడను కృషించిపోయాడు అది శ్వేన వ్యతి తనంత తానుగా క్షీణించిపోతున్నాడు ఆయన ఆయనకు అనారోగ్యం అనేది బాగానే ఉన్నాడు కానీ ఆయన కుమారుడికి అనారోగ్యమో లేకపోతే కుమారుడు సరిగ్గా పరీక్ష వేసవకపోవటమో ఏదో సంథింగ్ సంసారం ఉన్న తర్వాత గృహం అంటూ ఉంటే గృహచ్ఛద్రాలు ఉంటాయి గృహము గృహచ్ఛద్రము ఏ గోటు ఎక్సెప్షన్ ఇవ్వడం లేదు పోటీషు బిర్లా గారికి లేదు ఎక్సెప్షన్ మీకు నవ్వుకు లెక్క ఇప్పుడు బిర్లాలు అందరూ ఇప్పుడు కోర్టుల్లో పడున్నారు దాని మీద ఇవాళ ఎస్ఎస్ కూడా చేసేసారు ఈ కోర్టు కేసే ఎంత టైం పడుతుందని ఎస్ఎస్ చేశారో తెలిసిన పదిహేనే ఏళ్ళు మినిమం పడుతుంది అప్పుడే మనం లాయర్ లీగల్ పండిట్స్ చెప్పేశారు షిబు సూరేన్ ఎప్పటికేసేది డెబ్భై ఐదు డెబ్భై ఐదుది రెండు వేల ఐదులో వేసింది సెలవు వేయడం అంటారు ఆ పదం మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు ఉన్న దోషం ఇప్పుడు పైకొచ్చింది ఎప్పుడప్పుడు వస్తుంది భారతదేశంలో అయితే ముప్పై నలభై ఏళ్ళలో వస్తుంది మామూలుగా అమెరికాలో చోటయితే రెండు మూడేళ్లలో వస్తుంది రెండు మూడేళ్ళలో వచ్చేస్తుంది అక్కడ అలాగా అంతలాగా సాగ తీరుతారు ఇవటో తేల్చేస్తారు మైక్ టైస్ అందరు తేల్చేశాడు తెచ్చేవాడు వెంటనే జైల్లో పెట్టేశాడు జడ్జి గారు ఏడేళ్ళు జైలు శిక్ష వేశారు జైల్లో బుద్ధిమంతులు ప్రవర్తించాడు ఆ ఏడాది తగ్గింది ఆరేళ్ళు ఆరేళ్ళు అయిపోయింది బయట వచ్చేసేటి మధ్యనప్పుడే మళ్ళీ బాక్సింగ్ మొదలు పెట్టాడు మొన్న ఓడిపోయాడు కూడా ఇంకోటి చేతున్నాం నడుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ అయితే ఎ ఎక్కడమాట ఆరేళ్ళు ఏడేళ్ళు అసలు ఎఫ్ఐఆర్ పిక్చర్లోకి వచ్చేప్పటికే పదేళ్ళు పడుతుంది బాంబే బ్లాస్ట్స్ ఎప్పుడే నైంటీ బ్లాస్ట్స్ ఏమైనా పన్నెండేళ్ళు అయితే ఇంత దాకా వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడమే పూర్తి లేదా వాళ్ళని నడుస్తూ ఉంటుంది వాడు ఎవడో పన్నెండేళ్ల తర్వాత ఒకరిని పట్టుకుని బాంబే తీసుకొస్తే వాడు రెండు గంటల్లో బెయిన్ తీసుకుని మళ్ళీ నేర్చకబాడు ఎనీవే సో ఆత్మీయ ఆత్మీయుడికి వినాశం లేకపోతే క్షీణత వస్తే నా వాడు నాకు సంబంధించింది క్షీణించిపోయిందనే బెంగతోటి వీడు క్షీణించిపోతుంది పోనీ అలా బ్రహ్మకు అలా అవుతుందా ఇప్పుడు విష్ణు వైకుంఠంలో ఉండేవారు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 దేర్ ఈజ్ సమ్ అల్టిమేట్ పర్పస్ ఫర్ దాట్ ఏదో ఉంటుంది దానికి సందేశం కానీ ఆ స్టోరీని మీరు లెటరల్గా తీసుకోకూడదు ఎందుకంటే విష్ణువు కంటే భిన్నంగా లక్ష్మి లేదు విష్ణువు ఉండి లక్ష్మి ఉంటే అక్కడికి అది ద్వైతం అయిపోతుంది ఇట్స్ ఎ ప్రాబ్లం విష్ణు విల్ హ్యావ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ నార్మల్ ఫ్యామిలీ పీపుల్ హ్యావ్ మోర్ఆర్ లెస్ కొంచెం అధికో అల్పవో ఈ సమస్యలు అన్నీ ఉంటాయి సో దీని అభిప్రాయం పెట్టి విష్ణువు కంటే భిన్నంగా లక్ష్మీ లేదు అంచేతనే పురాణిక పౌరాణికులు ఏమన్నా ఇలాంటి విషయాలని పౌరాణికులు సింబాలిక్గా చెప్తారు వాళ్ళు ఏమని చెప్పారంటే లక్ష్మీ అంటే ఏమీ లేదండి ఆయన వక్షస్థలం మీద ఒక రేఖ ఉన్నది శ్రీవత్సము ఒక రేఖ పుట్టుమత్స అది బంగారు పుట్టుమత్స బంగారం లక్ష్మీదేవి అంటే బంగారం నల్లగా ఉంటే బాగుండదు లక్ష్మీదేవి కాబట్టి ఆ పుట్టుమత్స ఎలాంటి పుట్టుమత్స నల్లని పుట్టుమత్స కాదు మనుషులకి నల్లని పుట్టుమచ్చా విష్ణువుకి నల్లని పుట్టుమచ్చే సో విష్ణు యొక్క పుట్టుమత్స బంగారపు రంగులో ప్రకాశించే పుట్టుమచ్చ అదియే లక్ష్మీదేవి అని చెప్తారు అంటే అర్థం ఏంటండి ఆయన భిన్నంగా లేదు అని అర్థం పార్వతీదేవి అర్ధనారీశ్వర రూపంగా ఉంటుంది అంటే పొగట వేషగాళ్ళు అర్ధనారీశ్వర వేషం వేస్తారు అలా ఉంటుందని కాదు సో అంటే ఆయన ఆవిడ భిన్నంగా లేదు ఆయన ఆవిడ రెండు లేవు ఒక్కటే ఒక్కటే తత్వాన్ని రెండుగా ఉరికే ఏదో ఒక దృష్టికోణంలో చెప్పారు ఇప్పుడు కూడా మీరు కుటుంబంలో రెండు ఉంటుందా ఒకటే ఉంటారా ఒకటే ఉరికే దేహాలు రెండు వేరైనా భార్యాభర్త దేహ భేదం ఉన్నప్పటికీ తత్వంలో భేదం ఏం భార్య ఇవ్వాలంటేనే ఈయన ఇస్తాడు ఈయన ఇవ్వాలంటేనే అంటే అర్థం ఏంటి ఒకటా రెండా ఒకటే కాబట్టి ఉరికే దేహభేదమే కాబట్టి అదే కావును కనుక ఇక్కడ బ్రహ్మ పరబ్రహ్మకి ఆత్మీయ ఇంకోటి ఉంటే తను తనవాడు లేకపోతే తనది అనేది ఉంటే ఆ తనది లేక తనవాడు చిక్కిపోతే ఈయన చిక్కిపోతాడు అలాంటిది లేదు ఆత్మీయ అభావాత రెండవది లేదు యథా దేవదత్త ధనహానియా వ్యతి ఆయన దృష్టాంతం ఎలాంటిది ఇచ్చారు చూడండి దృష్టాంతం మోడర్న్ దృష్టాంతం దేవదత్తుడు అంటే సమ్ జంట్లు ధనహాని అంటే పాపం ఏ బ్యాంకులోనో దాచుకున్నాడు వాళ్ళు మూసేశారు ధనహాని సో ఈ బ్యాంక్ పూర్వం బ్యాంకుల్లో దాచుకునేవారు అంతకు పూర్వం ఎక్కడ దాచుకునేవారు లంకెల బిందుల్లో దాచుకునేవారు ఇప్పుడు మళ్ళీ లంకెల బిందుల్లో దాచుకునే స్థితి వచ్చేసింది ఎందుకంటే మీరు బ్యాంకులో దాచుకుంటే అది వస్తుందో అదో తెలియదు వడ్డీ ఎలాగో లేదు వడ్డీ ఏముంది ఫోర్ పర్సెంట్ పెద్ద వడ్డీయా మేము మొన్న ఫిక్స్డ్ డిపాజిట్ వేశాం మా బ్రహ్మ విద్యా ఫిక్స్డ్ డిపాజిట్ ఫైవ్ పాయింట్ సెవెన్ కూడా ఇవ్వలేదు సరే కాబట్టి అందుకంటే లంకులు బిందులో పెట్టుకోవడం నయం ఎందుకంటే ఈ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సి వస్తూ అది ఎప్పుడు మూసేస్తాడో తెలియదు ఇంతకుముందు బ్యాంకులు మూసి కాదు ఫైనాన్స్ కంపెనీలే మూసివారు అవన్నీ మూతపడిపోయాయి చిట్టు కంపెనీలు ఫైనాన్స్ కంపెనీలు అవన్నీ మటాష్ ఇంక ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి వచ్చింది ఇప్పుడు బ్యాంకులు వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అయిపోతారు కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఇంకా బితుకు బితుకు అనే మాట పరిస్థితి సో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని దాని పరిస్థితి ఏమిటని నేను అప్పుడప్పుడు వాగపు చేస్తూ ఉంటాను వాగపు చేస్తూ నాకు మా మిత్రులుగా ఆయన చెప్పారు అది షెడ్యూల్డ్ బ్యాంకులు మీరు చింత చేయకండి అని చెప్పారు కాబట్టి ఏదో ప్రశాంతంగా ఉన్నావు తాత్కాలికంగా చూద్దాం లెటర్స్ నో లెటర్ ఈ వాట్ హ్యాపన్స్ ఎనీవే కనుక ధనహాన్యా వ్యతి ధనం పోయిందనుకోండి ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు బ్యాంకర్ ప్రాణం ఏమిటండి మనీ మనీ పోయిందనుకోండి హీస్ నథింగ్ వితౌట్ మనీ హీస్ నథింగ్ వితౌట్ ల్యాండ్ భూస్వం ఉంటాడు వితౌట్ ల్యాండ్ ఈజ్ నథింగ్ ప్రొఫెసర్ ఉంటాడు వితౌట్ నాలెడ్జ్ విథౌట్ నాలెడ్జ్ అంటే వితౌట్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ కానీ ఆత్మపూర్ణము ఆ సత్యం తెలుసుకోకడం చేత ఈ సంస్థలన్నీ కనుక పరబ్రహ్మ పూర్ణము కనుక దాని వ్యయాదులు లేవు వ్యయం ద్వివిధం స్వరూపత వ్యయం ఆత్మీయ వ్యయం చేత ఈ రెండు రకములవ్యయము పరబ్రహ్మ ఎందు లేదు అత అవ్యయస్ బ్రహ్మణో వినాశం నా కశ్చిత్ కాబట్టి ఈ సద్రూపమైన పరబ్రహ్మ అవ్యయము అవ్యయ వ్యాఖ్యానం అయిపోయింది అవ్యయం గనక దీనికి వినాశించే సీదెవాళ్ళు లేరు ఆత్మాన్న బ్రహ్మాన్న ఒకటే అదే అంటారు నా కశ్చిద్త్మానం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 సో దేవుడికి కూడా భయపడితే ఇప్పుడు ఇంట్లో భర్తకి భార్య భయపడిందంటే వాడు ఎలాంటి భర్త వాడు ఏం భర్తవాడు అలాగే భార్యకి భర్త భయపడ్డాడంటే ఆవిడ ఏం ప్రేమ చూపిస్తున్నట్టు కాబట్టి దేవుడి విషయంలో భయపడ్డం అనే ప్రసక్తే ఉండకూడదు సో కాబట్టి ఆత్మ దేవుడు కూడా ఏం చేయలేడు ఎందుకో తెలుసిన ఆత్మా హి బ్రహ్మా స్వాత్మనిచక్రియా విరోధాత్ ఆత్మని దేవుడు కూడా ఎందుకు చేయలేడో తెలిసిన ఆత్మయే దేవుడు కనుక ఆత్మా చె బ్రహ్మ పోనీ ఆత్మ తనను తాను నాశనం చేసుకోవచ్చుగా అంటే అపరిచ్ఛిన్నమైన నిరవయవమైన చైతన్యము తనని తాను నాశనం చేసుకోలేదు స్వాత్మని క్రియా అంటే మీరు అనొచ్చు అదేమిటండి ఎవడైనా కత్తి తీసుకుని తను తాను పుడుచుకోవచ్చు కదా అని నో కత్తి తీసుకుని తనను తాను పుడుచుకోలేడు కత్తి తీసుకుని తనకంటే భిన్నంగా ఉండే దేహాన్ని పొడవగలుగుతాడు దేహం ఆత్మని ఎవరు చెప్పండి ఆత్మ చైతన్యాన్ని ప్రాణశక్తిని పొడవగలడా లేదు చైతన్యాన్ని పొడవగలడా దేహాన్ని పొడవగలుగుతాడు దేహం తనకంటే భిన్నంగానే ఉంది కానీ తను కానే కాదు కాబట్టి స్వాత్మని క్రియా విరోధ ఆత్మ ఆత్మయందు క్రియని చేయుట అనేది లేదు కాబట్టి బ్రహ్మ ఆత్మ ఒకటే కనుక సో ఆత్మని వినాశం చేయటం బ్రహ్మ పరబ్రహ్మకి కూడా ఈశ్వరుడికి కూడా సంభవం కాదు దీని మీద ఒక రెండు అంశాలు ఇంకా నేను చెప్పాల్సి ఉన్నాయి మళ్ళీ క్లాస్లో చెప్తాను రేపే చెప్తాను ఓం పూర్ణ నమదఫ్ రేపు లేదు ఒక చిన్న మనవి పూర్ణ నమదఫ్ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్య అవశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుజో నమ హరిహి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు చూడండి